కోడి కోడి వస్తావా ఆడుకుందా మస్తావా రాను రాను రామయ్య తీరికలేదు తీవయ్య కాకి కాకి వస్తావా ఆడుకుందా మస్తావా రాను రాను రామయ్య తీరికలేదు తీవయ్య కుక్కా కుక్క వస్తావా ఆడుకుందా మస్తావా రాను రాను రామయ్య తీరికలేదు తీవయ్య కోతి కోతి వస్తావా ఆడుకుందా మస్తావా రాను రాను రామయ్య తీరికలేదు తీవయ్యా కోడి కాకి కుక్క కోసి ఏడరారు ఏడరారు పోపోవయ్యా పోలయ్యా బుద్ధిగబడికి పోవయ్యా